శరణని బ్రతకరో జునులాల గరిమమెరసెనిదే కనకసింహము అహరహమును ప్రహ్లాదుడు దొరకొని బహువిధముల హరిమహిమలు ఒగడగా కహకహ హిరణ్యకశిపుడు నగిహరి సహజమేది అని చరిచగంభము అటమరి పెటపెటమని బేంట్లెగిసి చిటచిట రవముల పోగ లెగసి తటతటమనుచును తరలి వ్రయ్యలై పటపటమనుచును పగిలె గంభము బిడిదపు చూపుల మిడుగురు లెగయగా ఉడమిఅదర ఊర్పులు చెలగ గడగడవడకి దిక్తటములల్లాడగ వెడలగంభమున విజయసింహము నగవల సుడివడే నభోంతరములు పొగలగెసెను పెనుబొమముళ్ళ పగటు నార్పులను పగిలెను కొండలు వెగటుగా వెడలను వీరసింహము తెరచిన నోర ప్రతిధ్వనులెసగ కరకుగతుల చుక్కలు చెదర నెరిహుంకృతులను నిఖిలము బెదరగ వెరవెరచరవగెరలే విమలసింహము పటు విహారముల బ్రహ్మాండమగల గుటగుట రవళి నాకులు ఒగడ నిటలనేత్రమున నెరమంటలఅడర పటుగతి మెరసెను భయద సింహము పెదపెద కోరల పిడుగులు రాలగ తుద నఖముల నెత్తురుదొరుగ గుదిగొను కసురుల కులగిరులూటాడ ఉదయించే అది ఉగ్రసింహము అట్టహాసమున అసురులువారగ ముట్టివాయువులు మొగతిరుగా దట్టములై జలధరములు ముసరగా దిట్టయే వెడలే ధీరసింహము జలధులు గలగెను జడిశలోకములు తలకె సప్త ఉలికిపడ తొడగే ఊర్ధ్వలోకములు కొలూన నిలిచను ఘోర అచ్చట హిరణ్యు అదరంటబట్టి ఇచ్చల తొడబై నిడిచించి కుచ్చివాని పేగులు జంజములుగా విచ్చివేసుకొనే విష్ణుసింహము పొగడిని దివిజులు భువనములు వెలసే పగయుడిగి చెలగె ప్రహ్లాదుడు మిగుల శాంతమున మించే శ్రీవెంకట నగమున అహోబల నారసింహము